ముమ్ము ముట్టినందుకు మీరు సంతోషించండి పాపం వాళ్ళ ఫోన్లే వాళ్ళకి నూట యాభై నూట ముప్పై నేను కట్ చేసి ఇచ్చాను అనుకోండి మీరు సంతోషిస్తారా వాళ్ళకి నూట ముప్పై ఇవ్వడానికి బదులు నూట యాభై నేను ఇచ్చాను ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినందుకు మీరు ఆనందించండి అంతేగాని మనకి రావాల్సిన దానికంటే వాళ్ళకి తక్కువ రావాలి వాళ్ళకంటే మనకి ఎక్కువ రావాలని అలాగా తారతమ్య భేదం పెట్టుకోకుండా అనవసరం ఇదంతా కూడా కల్పితం తప్ప యథార్థం కాదు అని నేను చెప్పాను సభ మధ్యలో చెప్పాను అంటే వై వైదిక సంప్రదాయంలో నిష్ణాతుడైనవాడు కూడా ఆ భేదబుద్ధికి అతీతంగా వెళ్ళలేకపోతున్నాడు అంటే ఈ సర్వ సంసార ధర్మాల్ని నెత్తుని వేసుకున్నవాడు వాడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఫ్రమ్ ఫ్రయింగ్ ప్యాన్ టు ఏదో ఉంది సామెత ఉంది ఫ్రమ్ ఫైర్ టు ఫ్రయింగ్ ప్యాన్ ఫ్రయింగ్ ప్యాన్ టు ఫైర్ అలా జంపు చేస్తూ సంసారంలో ఉన్నారంటే ఆశ్చర్యమే ఉంది సో అది తెలుసుకోలేక ఆయన వికల్పాలు కొన్ని చెప్తున్నారు జ జీవప్రాణాద్యనంత భావ భేదై నేను జీవుడను అని ఒక భావ పరిచ్ఛిన్నుడను నా ప్రారంభం ఇలా ఉంది నా కర్మ నన్నేమో ఇలా పతితున్ని చేసేసింది నేను నా కర్మతోటి నేను కృంగిపోయి నాశనం అయిపోతున్నాను గ్రహాలు నన్ను నా కుటుంబం నాశనం అయిపోయింది ఇదైపోయింది అదైపోయింది అని వాడు దుఃఖిస్తూ ఉంటాడు నేను జీవుణ్ణి అనుకుంటా నన్ను దుఃఖిస్తూ ఉంటాడు నేను పాపిని నేను పుణ్యాత్ముణ్ణి ఇక ప్రాణ ప్రాణ అంటే క్రియ నేను కర్తను నేను ఈ కర్మను చేశాను ఆ కర్మను చేశాను ఈ ఈ కర్మల్ని చేస్తాను ఆ కర్మల్ని చేస్తాను అని వాడు తన ఎందు కర్తృత్వాన్ని ఆరోపించుకుని ఆ ప్రాణ ధర్మాన్ని ఆరోపించుకుని మీరు ముండక చదివారు అప్రాణోహ్యమనా శుభ్ర ఆత్మ శుభ్ర ఎటువంటి ఉపాధి ధర్మాలు లేనిది అప్రాణ దాని ఎందు కర్తృత్వం లేదు అమనాహ దాని ఎందు భోక్తృత్వం లేదు మనస్సు అంటే భోక్తృత్వం ప్రాణ అంటే కర్తృత్వం ఇవన్నీ వాడు వేసుకుని దాన్ని ఎత్తిమీద వేసుకుని అనంత భావ భేదై ఎన్ని భేదాలు భా భేదమల్లా భావన నుంచి పుడుతుంది వీడి వీడి భావన అలా తలపోసిన దాని నుంచి భేదం పుట్టుకొస్తుంది ఎన్ని భేదాలు వీడిని ఎత్తిమీద వేసుకుంటాడంటే అనంతములైన భేదములతోటి వీళ్ళు వికల్పిత ఇత సర్వోపనిషదాం సిద్ధాంత ఈ సత్యాన్ని అన్ని ఉపనిషత్తులు ముక్త కంఠంతో ఘోషిస్తూ ఆయన అలా చెప్తూ ఉంటారు ఎందుకంటే శంకరుని కాలం ఈ వేదాంత విచారము ఈనాడు అయినంత కలుషితం కాలేదు ఈ మాటని స్వామి రామతీర్థ కూడా పాయింట్ అవుట్ చేశారు శంకరుల కాలం కర్మకాండ వాళ్ళు ఉపనిషత్తుల జోలుకు వచ్చేవారు కాదు ఉపనిషత్తుల జోలుకొచ్చినా వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి వారు ఊషర క్షేత్రము అని పేరు పెట్టారు అంటే ఏంటి మీరు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో వెళ్తూ ఉంటే మంచి మంచి కొబ్బరితోట్లు వరితోట్లు అలాగా మంచి సస్య శ్యామలంగా సస్య సంపన్నంగా ఉండి సడన్గా సముద్రం దగ్గరకు వచ్చేసేపటికి ఇంకా చవిటి భూమి కనపడుతుంది ఉప్పు పట్టేసి దాంట్లో మొక్క మొలవని భూమి కనపడుతుంది ఆ రకంగా కర్మలు ఉపాసనలు చెప్పి చెప్పి చెప్పి వేదంలోకి వచ్చేప్పటికి ఎనభై రెండు పన్నాల్లో ఎనభై ఓ పన్నం దగ్గరికి వచ్చేప్పటికీ నిస్సారమైన ఓషర క్షేత్రం లాంటి వేదభాగంలో పడ్డాము వచ్చి అని అనుకునేవారు అనుక్కుని ఆ కర్మల్ని ఉపాసనల్ని చేసుకుంటూ కేవలము వేదంలో ఉంది కనుక స్వాధ్యాయం అంతే స్వాధ్యాయం అంటే ఓసారి ఆ పర్ణాన్ని కూడా మిగతా పర్ణాలతో పాటుగా చెప్పేయటం వదిలేయడమే అంతే దాంట్లో మనం నేర్చుకునేది తెలుసుకునేది ఏమీ ఉండదు అని అలా అనుకునేవారు అంతేగాని దాంతో ప్రవేశించి దాన్ని కలుషితం చేసేవారు కాదు కానీ ఎవరిలో కొంతమంది ఉపనిషత్తులకి మాత్రమే పరిమితమైన వాళ్ళు వాళ్ళు అందరూ యూని యూనిఫామ్గా అంగీకరించేవారు ఏమని ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతంలో ఈ భేదాలు లేవు అక్కడ వికల్పం ఉండేది కాదు అక్కడ వికల్పం లేదు వికల్పం ఎంతసేపు ఎక్కడంటే కర్మకాండలోనూ ఉపాసనా కాండంలోనూ వికల్పం కానీ ఉపనిషత్తులు ద్వైతం చెప్తున్నాయా అద్వైతం చెప్తున్నాయా అని ఎవరికి సందేహం ఉండేది కాదు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించేవారు ఉపనిషత్తుల మటుకు ఇదే చెప్తున్నాయి అని అంగీకరించేవారు ఆయన అలా మాట్లాడతారు అందు గురించే సర్వోపనిషదాం సిద్ధాంత కాబట్టి ఉపనిషత్తులన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి శుద్ధమైన విజ్ఞప్తి రూపమైన ఆత్మస్వరూపాన్ని బోధించే ఎటువంటి ఆత్మస్వరూపము సర్వసంసార ధర్మ శూన్యమైన ఆత్మస్వరూపాన్ని బోధించేయి కానీ వీడు తన స్వరూపం తెలియకపోవడం చేత ఇన్ని కల్పనలని చేసుకుంటూ కూర్చుంటాడు అంటే మీరు అనుకోవచ్చు అంటే వీడు కల్పనని బట్టి స్వరూపంలో మార్పు వచ్చేస్తున్నాను వచ్చేస్తుంది ఆ కల్పన అంత ఉదాహరణకి మీరు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను మీరు కూడా చేసి చూడండి ఓ రోజు పొద్దున్న మామూలుగా పొద్దున్న ఫైవ్కో క్వార్టర్ టు ఫైవ్కో లేవడం అలవాటు లేచిన వెంటనే తక్కువ మని కూర్చోవడం ఉత్సాహంగా లేవడం కూర్చోవడం ఓంకారం చెప్పడం తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడం కొంచెం ఇటు అటు ఉల్లాసంగా నడవడం ఒకప్పు చాయో టీయో కావాలంటే తాగేసి కొంత వాకింగు కొంత మెడిటేషను చేసుకోవటం ఇది ఒక పద్ధతి మీరు హ్యాపీగా ఉల్లాసంగా ఉంటారు కానీ ఓ రోజు మీరు ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసి చూడండి నిద్ర లేవగానే ఈరోజు నేను ఇంప్రమేంట్ ఏమిటంటే నిద్ర లేవగానే నేను ఇవాళ సోమరిగా లేజీగా ఉన్నాను నాకు ఒంట్లో బాగుండలేదు నేను ఇవాళ లేట్గా స్నానం చేస్తాను స్నానం చేయకుండానే టిఫిన్ తినేస్తాను లేకపోతే కాఫీ తాగేస్తాను నాకు ఒంట్లో బాగుండలేదు నేను ఇవాళ మెడిటేషన్ చేసుకోను పూజ చేసుకోను సంధ్యావందనం చేసుకోను అని కనుక మీరు అనుకోండి ఈరోజు ఆరోగ్యం బాగోలేదు అని మీరు అనుకోండి ఒకసారి ట్రై చేయండి అలా అంతే ఆ రోజంతా కూడా మీరు సిక్లీగానే ఫీల్ అవుతారు తర్వాత నిజంగా సిక్నెస్ వచ్చిందనుకోండి కొంచం మీద కొడుకుని ఉంటాడు పొద్దున్నే లేచి ఆ టైంకి లేచి బెడ్షీట్స్ అవి మార్చేసి ముఖం అది కడుక్కొని ఫ్రెష్గా తయారయ్యి ఇన్స్పైట్ ఆఫ్ సిక్నెస్ నీరసంగా ఉన్నా కూడా ఇలా కొంచెంసేపు కూర్చుని ఓంకారం జపని చేసి నేను ఈ ఈ శివోహం శివోహం దేహంలో ఆరోగ్యం తేడా ఉన్నమాట వాస్తవం దేహానికి ఉండే ధర్మాలు దేహానికి ఉన్నాయి వాటికి కావాల్సిన మందు అవి వేశాం కదా ఆ మందు పట్టించి కొంత బారికి రావడానికి టైం పడుతుంది లట్ ఇట్ టేక్ ఇట్స్ టైం నేను శివోహం నేను ఐఎమ్ ఇన్ డిఫరెంట్ ఉపేక్షాభావంతో మందు వేసేసిన తర్వాత ఇంకా చేసేదే ఉంది ఆ మందు పట్టివ్వడానికి టైం పడుతుంది పట్టివ్వండి ఊరికే కంగారు పడిపోయి గెంతులు వేస్తే టైం దానికి పడుతుంది నేను దీన్ని ఉపేక్ష చేస్తున్నాను మళ్ళీ డాక్టర్ వచ్చి మందు ఇచ్చినప్పుడు వేసుకుంటాం అంతవరకు దీన్ని ఉపేక్ష చేసి నేను నా స్వరూపంలో నిలిచి ఉన్నాను శివోహం శివోహం శివోహం అయితే ఉన్నమా శివాయ వాటెవర్ వచ్చేవారు మీరు అలా అనుకుంటే మీకు ఆ రోగము యొక్క బరువు బర్జన్ పీడ చాలా మటుకి తగ్గిపోతుంది కాబట్టి మన గురించి మనం చేసుకునే వికల్పము ఎంత బరువు అంటేది పూర్వం వాళ్ళు ఆడపిల్ల పెళ్ళవదేమో అని బెంగతో బతికేవారు పెళ్ళి అయ్యి టైంలో అవుతుంది మీరు కంగారు పెడితే అది అవ్వదు దానికి ఘటన దాకా అవదది ఘటన తర్వాత ఎవడో ఆపలేడు వెళ్ళిపోతుందంటే ఊహ చేయకుండా వెళ్ళిపోతుంది ఓ అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి వివాహం ఎప్పటికీ కాలేదు వాళ్ళ నాయన ఎప్పుడూ బెంగపెట్టుకుని పాపం అలా బాధపడుతూ ఉండేవాడు ఆ ఊరు పక్కింటికి ఎవడో కలకత్తా నుంచి ఎవళ్ళో వచ్చారు పక్కింటికి విజిట్కి వచ్చారు బంధువులు ఆ బంధువుల్లో ఒకతను మ్యారేడ్జ్ కానీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఘోటక బ్రహ్మచారి ఒకడు ఉన్నాడు ఆ బంధువుల్లో వాడిని వాళ్ళందరూ ఏమిట్రా ఇంతదాకా పెళ్ళి పెడాకులు లేకుండా అలా ఉన్నారు ఏమిటారు ఈ ప్రసంగం ఆ ప్రసంగం ఈ పక్కింట్లో ఈ అమ్మాయి పెళ్లి కాకుండా తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వచ్చేసి పెళ్ళి చూపులు చూస్తే నచ్చక కట్నం కుదరక నానాహింస పడుతున్నారు వీళ్ళు ఎందుకైందో వీళ్ళు వీళ్ళు నూతికి తోడుకుంటూ ఒకళ్ళకి ఒకళ్ళు నిలబడి ఈ ప్రసంగం ఎందుకు వచ్చిందో వచ్చింది అంటే ఆయన వచ్చి అమ్మాయిని చూశాడు వితిన్ త్రీ డేస్ పెళ్లి చేసుకుని వాళ్ళు ప్రయాణం వాయిగా కూడా చేయకుండా పెళ్లి చేసుకుని తీసుకుక్కపాడు అమ్మాయిని ఆ యజమానుడు నేను ఎరువును ఆయన సుమారు ఐదారు సంవత్సరాలు బెంగతో బతికాడు ఈ పెళ్లి నేను చేస్తానా చేయకుండానే చచ్చిపోతానా అని బెంగగా ఉంది ఈ బెంగ ఎందుకు ఎప్పుడు వస్తుంది ఆ కల్పన ఆ భావన వచ్చినప్పుడు అలా బెంగ వస్తుంది ఆ గుర్తుకు వచ్చినప్పుడు అలా బెంగ వస్తుంది ఆసక్తి అలాగే నేను తండ్రిని ఐఎం ఏ ఫాదర్ అని అంటే మీరు అనొచ్చు అలా కాకుండా ఇంకో రకంగా ఉందా భావన ఉంది కదా మరి ఏమనంటే నేను ఫాదర్ అని కాదు ఐఎం ఫాదర్ తప్పదు మరి ఎలా ఉండాలి ఈ ఉపాధి ద్వారా ఈ జగత్తులోకి వచ్చిన ప్రాణి ఐఎం ఫాదర్ కాదు తృమ్మి ఈ పెర్సన్ ఈ జగత్తులోకి వచ్చింది తన యొక్క ప్రారంభ కర్మను తెచ్చుకొచ్చింది సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది నా కర్తవ్యాన్ని నేను చేస్తాను ఎందుకు చేయాలి కర్తవ్యం ఎందుకు చేయాలి నా గుండా ఈ జగత్తులోకి వచ్చింది కనుక ఈ జగత్తులోకి అమ్మాయి రావడానికి నేను నిమిత్తం కనుక నేను నా కర్తవ్యాన్ని చేస్తాను అంతకు మించి నేను చేసేది ఏమీ లేదు అనే ఒక ఆ సత్యాన్ని గుర్తించాడు అనుకోండి పెళ్ళైనప్పుడు పెళ్ళు అవుతుంది వీడు బెంగ పెట్టుకున్నాడు కదా అని ముందు అవతా పెళ్ళి ఇది ఉందంటే రైలు ప్లాట్ఫామ్ మీద వచ్చింది రైలు వస్తుందో రాదో రైలు రాదో అని మీరు బెంగ పెట్టుకున్నారనుకోండి వస్తుంది అది అది కాజీపేట దగ్గర ఉంది ఎప్పుడు వస్తుంది రెండున్నర గంటల తర్వాత వస్తుంది మీరు బెంగ పెట్టుకుంటే ఎంత ముందు వస్తుంది కాబట్టి మనిషి నేను ఇది నేను అది అనే కల్పన అనే భావనని బట్టి మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు నేను దుఃఖిని అనుకుంటే దుఃఖం దుఃఖైపోతాడు నేను సంసారిని అనుకుంటే సంసారైపోతాడు కాబట్టి అనంతములైన భేదములను తన ఎందు మనిషి అజ్ఞానంలో దుఃఖంతో జీవిస్తూ చాలా విడ్డూరమైన విషయం మంచిది నిశ్చితయాం యథారజ్జ్వా వికల్పో వినివర్తతే రజ్జురే వేతి చాద్వైతం తద్వదాత్మవినిశ్చయ ఆత్మకల్పవృక్షం మీరు కల్పవృక్షం కింద కూర్చొని ఉన్నారు ఆత్మస్వరూపులే ఉన్నారు మీరు ఆత్మానే కల్పవృక్షం కింద కూర్చొని శివోహం అనుకుంటే మీరు శివుడైపోతారు శివోహం అనుకోకుండగా అహం శివస్య భక్త అనుకుంటే శివభక్తుడు అయిపోతారు అలా అనుకోకుండగా నేను సంసారని సుఖిని దుఃఖిని అనుకుంటే దుఃఖైపోతారు నేను ఏలునాటి శని అనుభవిస్తున్నవాడిని అనుకుంటే ఏలినాటి శనివాడే అయిపోతారు మీరు ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి ఏదో వేదాంత పాఠం అది విని స్వామీజీ మీరు చెప్పిందంతా బానే ఉంది ఏ లోటు లేదు కానీ నేను ప్రస్తుతం ఏం నాటి శనిలో ఉన్నానండి నాకు అది ఒక్కటే బెంగ అండి ఆవిడ అంటే నేను అన్నాను ఈ బెంగ మీ మనస్సులో ఎవరు ప్రవేశపెట్టారో ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగారు అంటే ఆరు మాసాల క్రితం నేను ఒక ఆయన్ని కలుసుకున్నానో ఆయన ప్రవేశపెట్టారు నా మనస్సులో అది ఎప్పుడు వచ్చిందని చెప్పారు ఆయన అడిగా అంటే రెండేళ్ల నుంచి ప్రారంభమైంది ఈ ఆరు మాసాల క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏం నాటి శనిందా లేదా మీకు లేదు లేదు ఏ సంసారం ఉంది సుఖం ఉంది దుఃఖం ఉంది ఆరోగ్యం ఉంది కాఫీ తాగడం కాఫీ తాకపోతే తలపు రావడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఏలినాటిస లేదు ఈ ఎప్పుడు వచ్చింది అగో ఆయన్ని కలిసింది ఇవి ఆయన పెట్టాడు ఈ బీజం నీకు ఏలినాటి ఉన్నావు ఇది నీకు వన్ ఇయర్స్ కింద స్టార్ట్ అయింది ఇంకో సిక్స్ ఇయర్స్ ఉంటుంది అని పెట్టాడు అగో అప్పటి నుంచి దాంట్లో ఉండేవిడ అవును మరి ఆత్మా కల్పవృక్షం కింద కూర్చుని నేను ఏలునాటి అంటే అది ఏలినాటి సని అయిపోతుంది అప్పుడు నేను చెప్పాను ఆవిడకి ఏమ్మా నీకు ఈ సత్యం తెలుసిన అన్న ఏమిటా సత్యం నేను అన్ని పురాణాలు శాస్త్రాలన్నీ కూడా తల్లకిందులుగా వల్లించాను అసలు మీకు ఆ సంగతి తెలుసునా ఆ తెలుసు విన్నానా సరే రెండు కూర్చోండి నా దగ్గర ఎందుకంటే నేను సందేహంలో పడ్డానంటే ఎదరవాడికి నేనేమి ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాను నేను సకల శాస్త్రాలు వల్లించాను మీరు అంటున్న శాస్త్రం నాకు తెలుసు మీరు కూర్చోండి నా దగ్గర నేను శివపురాణం తెలుగులో అనువాదం చేశాను మీకు తెలుసు ముప్పై వేల శ్లోకాలు తెలుగులో రాత్రి మూడో కూర్చొని అనువాదం చేశాను ఒక బొక్కినట్టుగా ఉండేది అలాగే బుక్కివండి ఏదో అక్కడక్కడ మంచి మంచి విషయాలు కూడా ఉండేవి సో నేను మీకు చెప్తున్నా శని సదాశివుని యొక్క స్వరూపం మీకు తెలుసా శనీశ్వరుడు ఉన్నాడు తెలుసా ఆయన సదాశివుడు శని అసలు అభేదమే కాబట్టి మీ మీ జీవితంలో శని ఉన్నాడు అంటే సదాశివుడు మీ జీవితంలో ఉన్నా శివుడు అంటే ఏమిటి మంగళస్వరూపుడు మంగళస్వరూపుడు మాంగళ్యము కంగారు పడదాం అభాగ్యానికి కంగారు ఉంటుంది కానీ మాంగళ్యానికి కంగారు ఉండదు రోగం తగటగటగా వచ్చేస్తుంది కానీ ఆరోగ్యం అన్నది సాఫీగా వస్తుంది కాబట్టి రోగం ఇలా వస్తుంది అలా పోతుంది ఆరోగ్యం సాఫీగా వస్తుంది సాఫీగా ఉంటుంది మనతోటే ఉంటుంది కాబట్టి మీరు మంగళస్వరూపుడైనటువంటి సదాశివుడు ఆయనే శని రూపంగా మన జీవితాలను శాసిస్తున్నాడు మీరు ఓర్ణమ శివయ మంత్రజపం చేస్తూ ఉండండి ఈ వేళ నుంచి ఈ నుంచి మీరు ఎలా భావన చేయాలంటే శని అనుగ్రాహక దేవత శని కష్టపెట్టి దేవత కాదు అనుగ్రాహక దేవత అనుగ్రహించటం శని యొక్క ధర్మము అది మీరు తెలుసుకోండి మీరు శని వెళ్ళిపోతుంటే మీరు కొంచెం బెంగపెట్టుకోవాలి అయ్యో నన్ను ఇంతకాలం అనుగ్రహించిన శని వెళ్ళిపోతున్నాడని బెంగపెట్టుకోవాలి కానీ ఉన్నందుకు బెంగబెట్టుకోక్కర్లేదు నాతో ఎవరిలో ఉన్నారు మీరు రాహు దశవారండి అన్నారు నేనేం చేశానంటే రాహువుని నేను ఫ్రెండ్ చేసేసుకున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై దాకా రాహు ఉంటాడు మీకని చెప్పేసి చెప్పారు రెండు వేల ఇరవై దాకా ఉన్నవాడిని ఫ్రెండ్ చేసుకుంటే మంచిదా ఎనిమిదిగా పెట్టుకుంటే మంచిదా ఎవడు చెప్పాడండి మీకు శాస్త్రం నన్ను అడగండి నేను చెప్తా రాహువు ఫ్రెండ్ నాకు రాహు రాహువు ఆయన ఈశ్వరస్వరూపుడు సర్వం కల్విదం బ్రహ్మ అంటు అంటే ఈశ్వరస్వరూపుడు నాకు రాహుమంత్రం అంటే నాకు చాలా ప్రేమ ఎందుకంటే కయా నశ్చిత్ర ఆభువదూతి సదావృధ సఖా కయా శచిష్టయావృత అది రాహుమంత్రం గాయత్రి ఛందస్సు త్రిపదా గాయత్రి కాంటే బ్రహ్మ ఆనందస్వరూపం రాహు గురించి అసలు బెంగే ఉంది నా జీవితం నాకు రాహు ఉన్నా కూడా నాకు ఆనందమే రెండు వేల ఇరవై బ్రహ్మాండం ఐఎమ్ గ్లాడ్ అబౌట్ యు మేక్ ఈ హోల్ థింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అండ్ సీ అప్పుడు మజా చూడండి మీరు ఆత్మ కల్పవృక్షం ఉన్నది ఆ కల్పవృక్షం కింద కూర్చొని నేను అయోగ్యుణ్ణి అనుకుంటే వాడు అయోగ్యుడైపోతాడు అభాగ్యుడు అనుకుంటే అభాగ్యుడైపోతాడు దురదృష్టవంతుడు అనుకుంటే దురదృష్టవంతుడైపోతాడు నేను సచ్చిదానంద స్వరూపోహం శివోహం శివోహం అని అనుకుంటే మీ జీవితంలో శివ మంగళం తప్ప ఇంకా అమంగళం అనేది ఉండదు కాబట్టి ఈ ఆత్మని ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోవాలి ఈ పిచ్చి పిచ్చి కల్పనలన్నీ పెట్టుకోకూడదు అది సంగతి అది ఈ నెక్స్ట్ శ్లోకంలో ఆ మాట చెప్తున్నారు నిశ్చితాయాం యథా రజ్వాం ఆత్మ కల్పవృక్షం అదే పరబ్రహ్మది శివుడవి ఆ సత్యాన్ని వీడు తెలుసుకోవడం అది ఎలాగంటే రజ్వాం నిశ్చితాయాం ఇది త్రాడు అని నిశ్చయ జ్ఞానం కలిగింది నిశ్చయ జ్ఞానం కలక్కకపోతే ఉండే దుస్థితి ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు ఇప్పుడు నిశ్చయ జ్ఞానం కలిగితే ఉండే సుస్థితి చెప్తున్నారు ముందు నెగిటివ్ చెప్పి ఇప్పుడు పాజిటివ్ అప్పుడేమవుతుంది వికల్పో వినివర్తతే అన్ని వికల్పాలు కూడా అసలు వీడి దరిద్రానికి రావు పాము మరొకట మరొకట అసలు ఏది గుర్తే రాదు ఆ తాడు కూడా పోతుంది ఒకటి మనస్సు శాంతంగా ఉండిపోతుంది రజ్జురే వేతి చాద్వైతం ఇయం రజ్జు అంటూ ఈ వికల్పాలన్నీ ఏమైపోయాయి ఆ రజ్జువులో విలీనమైపోయాయి ఆయన బయట ఎక్కడో తచ్చాడుతున్నాయనుకున్నారు రజ్జువులో సర్పం చూశారు అది అజ్ఞాన కల్పితము అది రజ్జువు జ్ఞానం కలిగితే ఆ సర్పం ఎక్కడికి పోయింది ఎక్కడికి పోలేదు ఆ రజ్జువులో విలీనం అయిపోయింది సర్పం లేదు అదే అజాతవాదం సర్పం మిథ్య గనుక అధిష్టానమైన రజ్జువులో విలీనమైపోయింది అదేమో మిథ్యావాదం లేకపోతే మాయావాదము దాన్నే సృష్టి దృష్టి సృష్టివాదము అని అంటారు సర్పం ఉంది ఆ సర్పం నిన్ను దుఃఖాన్ని కలిగించింది ప్రస్తుతానికి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకెప్పుడో వచ్చి మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే దాన్ని ద్వైతం అంటారు ఈ ద్వైతం అనేది ఉంది చూసారా దాన్ని చూస్తే జాలి వస్తుంది ఎందుకంటే సైన్స్ దానికి విరుద్ధం అది అది కాదు కరెక్ట్ సైన్స్కి ద్వైతం విరుద్ధం సైన్స్ దేనికి విరుద్ధం కాదు సైన్స్కి ద్వైతం విరుద్ధం శా వేదాంత శాస్త్రానికి ఉపనిషత్ సిద్ధాంతానికి ద్వైతం విరుద్ధం అది ఎందుకు పనికిరాని అది వ్యవహారంలో వ్యవహారంలో ఉంటుంది అది దాన్ని వ్యవహారంలో ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకుని దాన్ని పక్కన పెట్టేయాలి అది సిద్ధాంతం అనుకోకూడదు సినిమా సినిమా ఈజ్ ఏ డ్రీమ్ ఆ డ్రీము మనకి కావాలి వినోదం కోసం కావాలని ఆ వినోదం కోసం ఆ డ్రీమ్ తీసేసుకుని ఓ గంట ఉన్నదో ఆ వినోదాన్ని ఎంజాయ్ చేసేసి పక్కన పెట్టేయాలంటే అంటే కానీ ఫ్యాన్ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయిపోయి అదంతా సత్యమనో భ్రమలో బతకూడదు అది అద్వైతం రజ్జురేవ ఇది చ అద్వైతం ఈ వికల్పాలన్నీ విలీనమైపోయి కేవల రజ్జు జ్ఞానం ఉంటుంది కేవల రజ్జు జ్ఞానం అంటే రెండవది లేని రజ్జు జ్ఞానం సర్పం లేదు దాంట్లో జలధార లేదు దండము లేదు ఏమీ లేదు రజ్జువు మాత్రమే కలదు తద్వద్ ఆత్మవినిశ్చయ ఆత్మస్వరూప జ్ఞానము కూడా అట్టిదియే చాలా గొప్ప శ్లోకం భాష్యం ఉందాము రజ్జురేవేతి నిశ్చయే సర్వ వికల్ప నివృత్తవు ఏమంటే రజ్జు ఇది రజ్జువు మాత్రమే అనే నిశ్చయ జ్ఞానం కలిగిపోయింది ఎప్పుడైతే ఆ నిశ్చయ జ్ఞానం కలిగిందో సర్వ వికల్పాలు అసలు దరిదాపులకే రావు ఒక శ్లోకం ఉంది పంచదశీకారుడు చెప్పాడు ఒక శ్లోకాన్ని సతి కార్యత్వే కారణత ఇది కార్యము అని మీరంటే కారణం అనేది మరొకటి భిన్నంగా అక్కడ ఉంటుంది కొండ కార్యము కొండ ఉన్నది ఇది కార్యము అని మీరంటే మట్టి కారణము అని ఉంటుంది కారణసత్వే కార్యత్వం సార్ ఇది కారణము అని ఉంటే అని ఒకదాన్ని మీరు డిఫైన్ చేసి పెడితే కార్యం ఉంటుంది కాబట్టి మీరు కార్యదృష్టి ఉంటే కారణం పక్కన ఉంటుంది కారణ దృష్టి పెట్టుకుంటే కార్యం పక్కన ఉంటుంది చూడండి కార్యకారణభావే కస్మాత్ జీవేశ సపోజ్ కార్యకారణ భావమే కల్పితము అన్నామనుకోండి అంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఈశ్వరుడు కారణము జీవుడు కార్యము పుట్టాడు కదా వీడు వీడికి పుట్టడానికి కర్మఫలదాత ఈశ్వరుడు ఆయన వీడిని పుట్టిట్లా చేశాడు కాబట్టి ఈశ్వరుడు కారణము వీడు కార్యము నేను కార్యాన్ని నేను పుట్టాను అని వీడు అనుకుంటున్నంతకాలము ఈశ్వరుడు నన్ను పుట్టిట్లా చేసినవాడు ఈ జన్మనిచ్చినవాడు వేరే నిలబడి ఉంటాడు ఆయన సర్వజగత్ కారణము అని ఒక ఈశ్వరుని అలా పెడితే నేను కార్యమునై ఉంటాను నేను కార్యము ఆయన కారణమై ఉంటాడు ఈ కార్యకారణ భావము కల్పితము తెలుసుకుంటే అప్పుడు జీవేశవులు ఏమవుతారు జీవేశ భేదము కల్పితము అని తెలుస్తుంది అప్పుడేమవుతుంది తత్వమసి కార్యకారణాభావే కస్మాత్ జీవేశం వా తత్వమసి అది శ్లోకం ఇంక జీవేశ్వరుడు ఎక్కడున్నారు అదే నీవు అయి ఉన్నావు దీన్ని ఆత్మవినిశ్చయ అని అంటారు ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని వీడు ఖచ్చితంగా తెలుసుకున్నాడు ఎలా అయితే రజ్జుస్వరూపాన్ని తెలుసుకుంటే సకల వికల్పములు దూరంగా పోయాయో అలాగే అద్వైతం యథాతథా సో ఇది ఎలాగో ఇది అంటే దృష్టాంతం ఏమిటి దృష్టాంతం రజ్జుస్వరూపం తెలిస్తే సర్వ వికల్పములు పటాపంచలైపోతాయి దూరంగా తొలగిపోతే అసలు దరిదాపులకే రాము తథా అదేవిధంగా నేతి నేతి ఇది సర్వసంసార ధర్మశూన్య ప్రతిపాదక శాస్త్రజనిత విజ్ఞాన సూర్యాలోకృతాత్మత్వనిశ్చయ నిశ్చయ ఆత్మవినిశ్చయ ఆత్మస్వరూపము ఖచ్చితముగా తెలియట ఆత్మవినిశ్చయ శ్లోకంలో ఉంది కదా తద్వాద ఆత్మవినిశ్చయ ఆత్మస్వరూపము ఖచ్చితముగా తెలియట ఎలా తెలియాలి నేతి నేతి ఆ విధంగా తెలియాలి దేహముంది దేహంతో మొదలుపెట్టండి సో అహం పురుష అహం స్త్రీ నా అది దేహధర్మాలు కదా తీసేయండి అహం బ్రాహ్మణ అహం క్షత్రియ దేహధర్మాలు కదా తీసేయండి అహం పంగు అహం అంధ కానహ అంటే మోకాలు నొప్పులు వచ్చాయి అయిపోయినా మేము ముసలివాళ్ళం అయిపోయాము కాళ్ళు లేవు ఇంక ఇప్పుడేమో విఆర్ ఓల్డీస్ అని ఇలా అస్తమాను ఐఎమ్ ఓల్డీ ఐఎం ఓల్డీ అనుకుంటే ఇప్పుడు ఓల్డీ అయి కూర్చుంటాడు ఆల్రెడీ బాడీ స్థితి ఏదో దానికి ఉంది ఆయాం ఓల్డీ అని అనుకోకూడదు నా జుట్టు తెల్లబడిపోయింది నా జుట్టు తెల్లబడిపోయింది అని అలా అనుకోకూడదు అలా అనుకుంటే దాని నుంచి అనేక వికల్పాలు వస్తాయి జుట్టు తెల్లబడకూడదు అని ఒక ఆగ్రహం వస్తుంది జుట్టు తెల్లగా ఉండ తెల్లబడకూడదు అంటే అది వర్కౌట్ కాదు అది వర్కౌట్ అవుతుంది అది ప్రకృతి విరుద్ధం తెల్లగా ఉండకూడదు తెల్లగా ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదు అంటే ఇంకా ఏం చెప్పేది ఏమీ లేదు దాంట్లో ఉంటే సో ఈ విధంగా నేతి నేతి నేను ఐఎమ్ నాట్ ఓల్డీ ఓల్డ్ ఏజ్ నాకు లేదు నేను పుట్టుక జన్మ లేదు మరణము లేదు వంశము గోత్రము కులము ఇవేమీ లేవు వర్గం సంప్రదాయం కల్ట్ శాఖ ఏమీ లేవు అవర్ గోల్స్ మస్ట్ బి యూనివర్సల్ మన దృష్టి ది సైట్ మస్ట్ బి ఆన్ ది యూనివర్సాలిటీ ఐఎమ్ యూనివర్సల్ నథింగ్ షార్ప్ దాన్ అహం బ్రహ్మాస్మి అంటే మై మై స్వరూప యూనివర్సల్ అని అర్థం సర్వం బ్రహ్మ బ్రహ్మ ఈజ్ యూనివర్సల్ అండ్ మై గోల్ ఈజ్ యూనివర్సల్ మై సైట్ ఈజ్ యూనివర్సల్ అలా ఉండాలి కానీ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అంటే అదంతా కూడా నెగెక్ట్ చేసిపోయా ఆ నిర్వాణ షట్కమో లేకపోతే దశ శ్లోకి పట్టుకుని మొత్తం అన్నీ నె నెగెట్ చేసుకోవాలి ఇతి అంటే అర్ధారూపానికి ఇతి అని పేరు నా అంటే నిషేధమే మొత్తం ఈ జగత్తులో ఎంతమంది ఆచార్యులు ఉన్నారో ఈ ద్వైతాచార్యులు ఇతర ఆచార్యులు కర్మను బోధించే ఆచార్యులు ఉపాసనల్ని బోధించే ఆచార్యులు వీళ్ళందరూ కూడా ఇతి యొక్క ఆచార్యులు వాళ్ళు ఇతి ఆచార్యులు నకారం యొక్క ఆచార్యులు ఒక్కరే ఉన్నారు అరే శంకర భగవత్వాడు ఆయనే నకారం యొక్క ఆచార్యులు నూమిర్ న తేజో నవాయు నా ఆపహ చిదానందరూపశివోహం శివోహం ఆయన నా యొక్క ఆచార్యుడు ఆయన కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఇటీ ఆచార్యుడు కావాలా నా ఆచార్యుడు కావాలో మీరు చూస్ చేసుకోవాలి నేతి నేతి ఇటీ మీరు కళ్ళుప్పి చూస్తే ఉండేదే ఇతి మీ మనస్సుతో మీరు చేసే కల్పనలు వికల్పాలు సంకల్పాలు వికల్పాలు ఊహలు అపోహలు ఎన్నైతే ఉన్నాయో అదంత ఇతి ఆ ఇతిలో సారమేముంది నేతి దాన్ని నిషేధించటంలో సారం ఉంది కానీ నేతి నేతి అయితే ఈ నిషేధాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి నిషేధాన్ని సర్వ సంసార ధర్మశూన్య ప్రతిపాదక శాస్త్ర ఆత్మశాస్త్రం వేదాంత శాస్త్రము అది ప్రతిపాదిస్తోంది అంటే ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోందని అర్థం ప్రతిపాదించడం అంటే దేన్ని ప్రతిపాదిస్తోంది సర్వ సంసార ధర్మ శూన్యమైన ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది ఈ సర్వ సంసార ధర్మ అనే మాట ఇంతకుముందు వచ్చింది అప్పుడు నేను ఓకే క్లుప్తంగా చెప్పాను ఇప్పుడు మీకు లిస్ట్గా చెప్తా చూడండి సంసార ధర్మాలు ఏమిటి అంటే శత్రువు మిత్రుడు అది సంసార ధర్మం ధర్మం అంటే ప్రాపర్టీ మీరు ఈ సుఖదుఖాత్మకమైన చంచలమైన చలనాత్మకమైన సంసారంలో జీవిస్తూ ఉంటూ ఉంటే అన్ని ద్వంద్వాలు కూడా సంసారంలో భాగంగా ఉంటాయి అది సంసార ధర్మం అంటే కాబట్టి ఫ్రెండ్ అండ్ ఫో సంసార ధర్మం పురుషుడు స్త్రీ సంసార ధర్మము హస్బెండ్ అండ్ వైఫ్ సంసార ధర్మము ఫాదర్ అండ్ సన్ సంసార ధర్మము ఇవన్నీ సంసార ధర్మాలు అంచేతనే నేను ఓ ప్రిన్సిపల్ చెప్తూ ఉండి అయితే ఆ ప్రిన్సిపుల్ చెప్పినప్పుడల్లా నాకు డౌట్ వస్తూ ఉంటుంది లేదర్ పీపుల్ గాట్ ఇట్ ఆర్ నాట్ ఎందుకంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే గృహస్థుల్ని ఉద్దేశించి మాట్లాడేప్పుడు ఇప్పుడే అనేసి మళ్ళీ నన్ను నేను నాలుగు అంటుకుని సర్దుకుంటున్నాను ఐమ్ హస్బెండ్ అండ్ ఐఎమ్ వైఫ్ సంసార ధర్మం అనేసాను కదా అందు గురించి ఏం చెప్పాను సో ఆ ప్రిన్సిపుల్ ఏమిటంటే ఓ మహాత్ములు బోధించారు ఆయన ఏమైనా చెప్పారంటే ఇంగ్లీష్లో చెప్పారు డోంట్ బీ ది హస్బెండ్ ఎందుకంటే హస్బెండ్ అంటే దాంతోపాటుగా నేను ఎలాబరేట్ కల్చరల్ బర్జెన్ కూడా వస్తుంది దాంతోపాటుగా ఇప్పుడు మీరు తెలుగులో అనండి తెలుగులో హస్బెండ్ని అనండి మీరు తెలుగులో అంటే దాని దాని వెనకాల ఎంత కల్చరల్ బర్దిన్ ఉంటుందో మీకు అర్థమైపోతుంది అవునా కదా లాంగ్ హ్యూజ్ కల్చరల్ బర్జెన్ వస్తుంది మోగుడు అన్నారు ఎంత బర్జెన్ వస్తుంది దాంతోపాటు కానీ ఏమండే సో డోంట్ బి ది హస్బెండ్ దెన్ దెన్ వాట్ షుడ్ ఎయి డు ఇల్లు విదిలేసి వెళ్ళిపోవాలి అబ్బి అది కాదు యు హ నాట్ అండర్స్టూడ్ బీ ది లవ్ ఆఫ్ ది హస్బెండ్ హస్బెండ్ ఏం చేయాలి ప్రేమను ఇవ్వాలి బీ దట్ లవ్ ఎందుకంటే హస్బెండ్ అంటే అది ఒక స్టేటస్ దాన్ని ఒక అహంకారాన్ని మీరు నిర్మాణం చేస్తున్నారు ఒక ఈగోని మీరు క్రియేట్ చేస్తున్నారు ఆ ఈగోకి హస్బెండ్ అనే క్యారెక్టర్స్ చుట్టి ఇది ఇది ఎలా ఉంటుందంటే మేక్ యువర్ ఓన్ బేర్ అని మీకు అక్కడ అమెరికాలో ఒక స్కీమ్ ఉంటుంది ఆ పిల్లలకి పెడతారు వాడు ఒక ఈ ప్లాస్టిక్ సంచి లాంటిది అది ఎలుగుబంటి ఆకారం వస్తుంది దానికి అది కానీ అది అలా అని ఇలా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది ఇది ముందు మీరు కొనుక్కుంటారు దీనికి ఎలుగుబంటి ఆకారం వచ్చే లక్షణాలన్నీ దాంట్లో ఉన్నాయి అయితే దాని లోపల ఫిల్లర్ పెట్టాలి ఇది తీసుకోగానే దాని పక్కన మెషీన్ ఉంటుంది ఆ మెషీన్లో ఒక స్లాట్ ఉంటుంది ఆ స్లాట్లో దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసేది ఫిక్స్ అయిన వెంటనే స్విచ్ ఆన్ చేస్తే లోపల నుంచి ఫిల్లర్ వచ్చేసి దాంట్లో ఫిలప్ అయిపోతుంది అలా అయిపోతుంది అప్పుడు దానికి బేర్ ఎలుగుబంటి షేప్ వస్తుంది తర్వాత ఎలుగుబంటికి పక్కనే షర్టు ప్యాంటు ఉంటాయి అవి మీరు సెలెక్ట్ చేసుకుని రకరకాలు ఉంటాయి అది సెలెక్ట్ చేసుకుని ఆ షర్ట్ తొడిగేసి ఆ ప్యాంటు తొడిగేయటం తర్వాత మెడలో ఓ నెక్లెస్ కూడా పక్కనే ఉంటుంది రింగ్ ఉంటుంది వే వేలుకి ఇవన్నీ ఉంటాయి దాని దానికి ఫుడ్ ఉంటుంది కల్పితమే అంతా కల్పితం ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ సెలెక్షన్స్ ఉంటాయి ఈ పిల్ల ఏం చేయ పిల్ల లేక పిల్లాడు ఐదేళ్ల పిల్లాడు ఆరేళ్ల పిల్లాడు వాళ్ళు ఇలాంటివి నేర్పుతారు ఇలా సర్క్యులర్గా వెళ్ళి అలా వచ్చేప్పుడు బేర్ రెడీగా ఉంటుంది అక్కడ బిల్లు మెషీన్ ఎదుర్కొన్న పెట్టుకున్న కూర్చుంటుంది ఆ బేర్ ఆవిడికి ఈ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని టక్ టగక ట కొట్టేసి ఫిఫ్టీ డాలర్స్ అని బిల్లు ఆ బిల్లు మదర్కి ఇస్తుంది ఈ బేరు పిల్లాడికి ఇచ్చేస్తుంది మేక్ యువర్ ఓన్ బే వాట్ ఆర్ యూ మేకింగ్ ఆర్ యూ మేకింగ్ ఏ బే కల్పన కాదు ఆ రకంగా ఒక అహంకారాన్ని వీడు తయారు నేను మోగుడు అందరూ వీడు అనుకున్నా అనుకోపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పదిసార్లు అని దానికి వీడిని ఫిక్స్ చేసి పెడతారు దాంతో ఏమొస్తుంది ఆ అహంకారంతో పాటుగా కొన్ని దోషాలు వస్తాయి ప్రేమ ఉంటున్నాయి కానీ ఆ ప్రేమ ఉత్తి ప్రేమ రాదు ప్రేమతో పాటుగా ఇదంతా వస్తుంది అలాగే భార్య కూడా అలాగే ఉంటుంది కాబట్టి డోంట్ బీ హస్బెండ్ డోంట్ బీ దట్ ఆ కల్పిత బేర్లాంటిది అహంకారం నువ్వు వద్దు బీ ది లవ్ ఆఫ్ ఏ హస్బెండ్ సిమిలర్లీ డోంట్ బీ ది వైఫ్ బీ ది లవ్ ఆఫ్ ఏ వైఫ్ డోంట్ బీ ది ఫాదర్ బీ ది లవ్ ఆఫ్ ఏ ఫాదర్ డోంట్ బీ సన్ అని నేను ఎందుకంటే కుర్రాడికి అర్థం కాదు ఫాదర్కే తెలుసుకోవడం కష్టమైతే ఉంటే కుర్రాడు వాడేం తెలుసుకుంటాడు డోంట్ బీ ది ఫాదర్ బీ ది లవ్ ఆఫ్ ఐ ఫాదర్ ఫాదర్ అంటే ఏమిటి ప్రేమ ప్రేమ చూపిస్తే ఫాదర్ కదా సో ఆ ప్రేమ చూపించు ఆ ప్రేమే అవ్వు యు బీ ది లవ్ డోంట్ బీ దట్ ఈగో ఐకెంటిటీ ఎందుకంటే ఆ ఈగో ఐకెంటిటీ కల్పితం అది మిథ్య అది బంధిస్తుంది కానీ ఆ లవ్ ఉంది చూసారా అది స్వరూపం అది బంధించదు అది ఆనంద అది సచ్చిదాత్మది కాబట్టి అలాగే డోంట్ బీ గురు బీజిల్ లవ్ అఫ్ ఎ గురు నేను గురువుని నేను గురువుని నన్ను పల్లకీలో కూర్చోబెట్టి మీరు మొయ్యండి అని డోంట్ బీ దాట్ అది బరువు అయిపోతుంది వాడు వాళ్ళు ఎవేవో మోసుతున్నారు ఆ కాకుండా ఇంకొకటి కూడా మోయమంటే ఏం న్యాయం అది వీడి అహంకారం అంతా వాళ్ళు మొయ్యాలంటే వాళ్ళ అహంకారం ఎప్పుడు తొలగిపోయాను కాబట్టి డోంట్ బీ ఎ గురువు బీది లవ్ అఫ్ ఎ గురు అది సర్వ సంసార ధర్మ శూన్య ఆత్మ అంటే అలా ఉంటుంది మీరు గురువు శిష్య అంటే అది కూడా సంసార ధర్మమే కాబట్టి తర్వాత నేను కర్తని సంసార ధర్మం నేను కర్తను కాను అని తెలుసుకోవాలి నేను భోక్తని సంసార ధర్మం నేను పాపిని సంసార ధర్మం అది నేను పుణ్యాత్ముణ్ణి సంసార ధర్మం గో టు ద రివర్ రివర్లో స్నానం చేయి అంతేగాని నేను స్నానం చేశాను కాబట్టి పుణ్యాత్ముణ్ణి అని నువ్వు అనుకుంటే నువ్వు సంసార ధర్మే అయిపోతావు సంసారైపోతాడు కాబట్టి డోంట్ బీ సుఖీ దుఃఖీ జీవితంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సుఖం వచ్చినప్పుడు మనస్సు ఉల్లాసంగా ఉంటుంది దుఃఖం వచ్చినప్పుడు కొంత మనస్సు క్లిష్టంగా ఉంటుంది దట్ ఈజ్ హౌట్ ద మైండ్ ఈజ్ డోంట్ బీ ది మైండ్ నా ద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్ని కాంక్షతి పద్నాలుగో అధ్యాయం వచ్చిన దాన్ని ద్వేషించడు వెళ్ళిపోయేదాన్ని పట్టుకోడు కావాలని పట్టుకోడు వచ్చిన దాన్ని ద్వేషించడు సుఖపక్షం వచ్చింది రాని సంతోషం శుక్రపక్షం వెళ్ళిపోతోంది కృష్ణపక్షం వస్తోంది కొనేదాన్ని రాని అయ్యో శుక్లపక్షం వెళ్ళిపోతుంది అని బెంగ పెట్టుకుంటే ఏమైనట్టు పోగలవు రాత్రి వచ్చేది వస్తుంది పోయిపోతుంది వచ్చేదాని గురించి బెంగపెట్టుకో వచ్చేదాని గురించి ద్వేషించద్దు పోయి దాని గురించి చింతించదు సో ఆ విధంగా తర్వాత ఐఎమ్ బోర్న్ నేను పుట్టాను సంసార ధర్మం ఎంతో దురదృష్టం ఉండేది వేదాంతం చదువుకుంటూ ఓవైపు నుంచి మరోవైపు నేను పుట్టాను అని ఓ కాగితం ఒకటి జైబులో పెట్టుకు తింటూ ఉండడం అది ఏమీ దురదృష్టం అది ఎంత కాంట్రడిక్షన్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అయిపోలేదు నేను పుట్టాను నేను పుట్టాను మళ్ళీ అజో నిత్య శాశ్వతయం ఎంత కాంట్రడిక్ట్గా అయిపోయింది అంచేతనే మన దగ్గర ఈ శాస్త్రాలు పాఠాలు పారాయణలు పూజలు చాంటింగ్స్ ఇవన్నీ కూడా మెకానికల్గా చేసేస్తూ ఉంటాను తర్వాత అది మెకానికల్ అన్నదానికి ప్రూఫ్ ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణ అనే ఒక గ్రూప్ తయారవుతుంది ఓ పది మంది జేర చేరుతారు చేరి పారాయణ మొదలు పెడతారు మైక్ కూడా పెట్టేస్తారు ఊళ్ళో వాళ్ళకి వినపడి వీడు విష్ణు సహస్రనామ పారాయణ ఊళ్ళో వాళ్ళకి ఎందుకండి మైక్ పెట్టేస్తారు పోలండి అది అది దాన్ని ఏమన్నాలో తెలియదు పొద్దున్న ఐదు గంటలు ఎంత ధ్వనో రోడ్డు మీదకి వెళ్తే ఎంత ధ్వనం పద్మారావు నగర్లో ఎంత ధ్వని అంటే ఆశ్చర్యం వేస్తుంది ఏ విట్రాయి ధ్వని అంటే ఏ మీరు ఓపిగ్గా ఆ డైరెక్షన్లో వెళ్ళి వింటే ఒక ఒక నుంచి ఓ సుప్రభాతం ఇంకో చోటి నుంచి మరో సుప్రభాతం ఇంకో చోటు ఇంకో పాటలు ఇంకో పాటలు ఇంకో పాటలు ఏ పాట ఏది కూడా పట్టుకోవడానికి కష్టం ఓవరాల్గా దేర్ ఈజ్ ఏ హ్యూజ్ నాయిస్ పొల్యూషన్ అని మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఎందుకు ఈ పాటలని వేసేస్తున్నారు వీళ్ళు అంటే దాంట్లో నాకు ఒక్కటే గుణం కనపడింది ముస్లిమ్స్ చేసే గడబిడకి కొంత కౌంటర్గా ఉండడం మంచిది ఎప్పటికైనా ఆగితే రెండు ఆగుతాయని అంతవరకు ఈ కౌంటర్ ఒకటి ఉంటే అరే ఈ న్యూసెన్స్ ఒకటి ఇలా కొనసాగుతోందని మొత్తం అందరికీ తెలిసి రావాలని అది గుణం దానికి తప్ప అది ఏం గుణమో మీరే తేల్చుకోండి అంతకు నాకు మరి ఏ గుణమో కనపడలేదు అది అది చేసే పద్ధతి కూడా నేను చూశాను ఇతను ఏం చేస్తాడంటే ఈ లోపలికి వచ్చేసి స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోయి తను కొంత అని అది మోగుతూ ఉంటుంది అలా తర్వాత ఆ ట్యూన్లు కూడా విని విని విని విసిగెత్తిపోయారు ట్యూన్ ఎక్కడా ఓ క్రియేటివిటీ కాదు వరవటు కానీ ఏమీ లేదు ట్యూన్లో సో గోవింద గోవింద ఓ శ్రీ నివాస మంగాపతి ఓ అంటే ఇదే ట్యూన్ ఎన్ని సమర్థమైందేది ఏమీ లేదు విసిగెత్తిపోయేది ఆ ట్యూన్ నువ్వు బిగిన్ విత్ ఎలా ఉందో కానీ అది విని విని చెప్పి చెప్పి అంత మెకానికల్ అయిపోయి ఎవరికీ ఏ ట్రాన్స్ఫర్మేషనో లేదు రాగద్వేషాలు పెరగ విష్ణు సహస్రనామ గ్రూప్లో ఎన్ని రాగద్వేషాలు ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటూ గ్రూప్స్ కింద ఫారం వాళ్ళలో వాళ్ళు వీటిలాగా వాడలాగా కంపారిజన్స్ పోలికలు అసూయలు ఈర్ష్యలు ద్వేషాలు ఇదంతా విష్ణు సహస్రనామ గ్రూప్లో అంటే అర్థం ఏంటి వాళ్ళు పారాయణ వాళ్ళకి ఏమీ ఉపకారం చేయటం లేదని తెలిసింది కదా వాళ్ళు ఏమనుకుంటారంటే చిత్రగుప్తుడు అకౌంట్ వేస్తూ ఉంటాడని వీళ్ళు ఊహించుకుంటూ కలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళ సినిమాకి వెళ్ళడం కంటే ఇదేనా నయం అని ఒక సంతోషించారు ఒక ఆయన నా క్లాస్కి వచ్చి కూర్చునేవారు ఎప్పుడు నా క్లాస్కి వచ్చి కూర్చునేవారు ఆఖరికి ఉండబట్టలేక చెప్పేశాడు ఆయన ఆయన భార్య చెప్పి నేనే చెప్పాడు ఈయనకి క్లబ్కు వెళ్ళి ప్యాకెట్ ఆడడం అలవాటు ఏమంటే ఫర్ సమ్ రీజన్ హీ డిసైడెడ్ టు ఆ వ్యసనాన్ని విధులు పెట్టేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు ఆయన భార్య నిశ్చయించిన పదేళ్లకు వచ్చింది నిశ్చయం ఆయనకి ఆవిడ పదేళ్లు పోరితే ఈయనకి నిశ్చయం కలిగింది కానీ ఆకర్షణ లాగేస్తూ ఉంటుంది అప్పుడు ఆవిడే సలాగా చెప్పండి స్వామీజీ క్లాసులోకి పోయి కూర్చో ఇంకా కథలకు ఆయన గంట సేపు చెప్తాడు ఏం చెప్పినా ఓ మూల కూర్చుని కూర్చుని వింటూ ఆయన వచ్చి కూర్చుంది ఆఖరికి చెప్పారు వాళ్ళిద్దరూ కూడా చెప్పారు మీ క్లాసు వచ్చిన తర్వాత ఈయన క్లబ్బు వ్యసనం ఆగిందండి అని చెప్పారు ఫోన్ల క్లాసుకు మాత్రం ఆ మాత్రమే ఉపకారం విష్ణు శాస్త్రనామం కూడా అలాంటి ఉపకారం ఏమైనా చేస్తే మంచిదే లేకపోతే మెకానికల్గా ఏమేమి ఉపయోగం ఉండదు అలాగే డల్గా మనీ మైండ్ డల్ అయిపోతుంది మెకానికల్గా మీరు రిపీట్ చేసుకుంటూ పోయారనుకోండి మైండ్కి డల్నెస్ వచ్చేస్తుంది అది అది మెకానికల్గా అయిపోతే మటుకు మైండ్ డల్ అయిపోతుంది కనుక కాబట్టి నేను కర్తని నేను భోక్తని నేను పుట్టాను నేను మరణిస్తాను ఇదంతా కూడా సంసార ధర్మాలే ఈ సంసార ధర్మాలను అన్నిటినీ శాస్త్రం మనకి ఆత్మ స్వరూపాన్ని బోధిస్తూ ఉంటుంది ఆ మనం జనిత విజ్ఞాన దాన్ని శ్రవణ మనన నిరుద్యాసనాలు చేస్తే మనకి ఆ తెలుస్తుంది ఇయం రజ్జుహు అని తెలిసినట్టుగా తెలుస్తుంది ఇది త్రాడు అని తెలిసినట్టు తెలుస్తుంది అబ్బా ఎంత ఫ్రీడమ్ అండి నేను గురువుని అనుకుని కూర్చుంటే ఎంత బరువు అండి ఈ శిష్యులు మేకల మందని కాపలా కాసినట్టు కాపలా కాస్తూ ఉండాలి వాళ్ళు ఈవేళ ఇక్కడ ఉంటారు రేపు ఇంకో చోటకు పోతారు ఏమండి ఒక ఆయన వేదాలతో మధ్య తెచ్చి పాఠం చెప్తూ ఉండి వారు ఓ రోజున ఎవ్వళ్ళు రాలేదు ఎందుకు రాలేదంటే ఒక యోగి వచ్చాడు బస్తీలోకి వచ్చి తలపోటు తరచుగా రాకుండగా ఒక ఆసనం బోధిస్తానని ఆయన అనౌన్స్ చేశాడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఎందుకంటే తలపోటు ఎప్పుడోప్పుడు ఒకరిగోళ్ళకు వస్తూనే ఉంటుంది కాబట్టి అదేదో తెలిసేసుకుంటే మంచిది కదా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఈయనకు ఒక్కళ్ళు రాలేదు విద్యార్థి అప్పుడు ఇదేమన్నాడంటే వీళ్ళు అజ్ఞాన నివారణకి కంగారు లేదు ఎందుకు తలపోటు నివారణ అర్జెంటు అక్కడికి వెళ్ళిపోయారు అని అనుకున్నాడు ఆయన అనుకున్న ఉసుకొని కూర్చున్నాడు అదే గురువు నేను గురువుని అని కనుక అనుకుంటే అది ఎంత బర్ధనో తెలుసిన మీకు త్రిసూర్ అని ఊరుంది త్రిసూరని అక్కడ పెద్ద పెద్ద దేవాలయాలు అవి ఉన్నాయి ఆ త్రిసూరు డిస్ట్రిక్ట్లో ఆ డిస్టిక్ట్లో కామకోటి వారి శిష్యుడా శృంగేరి వారి శిష్యుడా అనే వివాదంలో ఆచార్యులు ఇద్దరు తలలు పట్టుకుంటూ ఉంటారని ఎవరో చెప్పారు నాకు పూజ స్వామిజీ చెప్పారు ఆ డిస్టిక్ట్లో వీళ్ళు కొట్టుకుంటారా వీళ్ళ ఈ అక్కడ ఆ డిస్టిక్లో బ్రాహ్మణ కుటుంబాలు ఏవో కొన్ని వాళ్ళందరూ మా ఒక మఠం అనుకుంటే కాదు మీ కాదు మా మరో మఠం అనుకుంటూ అలా ఉంటుందని చెప్పారు ఎంత విడ్డూరంగా ఉన్నదో ఈ నేను గురువు అని వాడు అనుకున్నాడంటే అది మహాభారం అది నేను చూశాను ఈ భారాన్ని అనుభవించే వాళ్ళని చూశాను నా దగ్గర పాఠం చదివి ఈయన దగ్గర పాఠం మరీ చదివేస్తే వీటికి గురు స్థానం వచ్చేస్తుందేమో భయపడి చదవడం మానేసిన వాళ్ళని కూడా నేను సర్వ సంసార నా నాకేమీ నష్టమండి చదివితే చాలా సంతోషం చదవడం మానేస్తే సంతోషం నా దగ్గర ఎవరు చదివారో కూడా నాకు గుర్తుండదు నాకు భిక్ష పెట్టి వాళ్ళే గుర్తుంటారు తప్ప పాఠం చదివే గుర్తు పాఠం పాఠం చెప్పేసి వెళ్ళిపోతాం విన్నవాళ్ళు వింటారు లేని వాళ్ళు లేదా పోలండి దానికై అటువంటి ఆ విజ్ఞానం అద్వయ విజ్ఞానం మహమాత్మ సర్వ సంసార ధర్మాన్ని నిగేషన్ చేసి కూర్చుంటే అది సూర్యాలోక సన్లైట్ వంటి జ్ఞానము సన్లైట్ డే లైట్ ఇట్ ఈజ్ యాజ్ క్లియర్ యాజ్ డే లైట్ అంటారు చూడండి అటువంటి ఆత్మ వినిశ్చయము ఉన్నట్లయితే ఈ సంసార ధర్మాలు బంధించవు కుమారుం పూర్ణముదః పూర్ణముదం పూర్ణాత్ పూర్ణ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమైవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓంగురుభ్యో నమ హరి ఓం తర్స్ శ్రీకృష్ణార్పణమస్తూ